భ్యో నమే ఓం గణానా గణపతి ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజ్ బ్రహ్మణస్పత ఆను మహాగణాధిపతాశివ సమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపముఖ్యప్రాలిలిఖ్యాత అథుక్తం వాచ్యశేషా జీవింగా ముఖ్యప్రాణలింగా తయరే అన్నతరస్ ఇహగ్రహణం న్యాజ్యం నరమేశ్వరస్ ఈ కౌశేకీ ఉపనిషద్వాక్యం లో వై బాళాక ఏతేషాం పురుషాణం కర్త ఎవై తత్కర్మా సమై వేదిత్యవాక్యం ఎవడైతే ఈ పురుషులను ఆదిత్యాది పురుషులకు కర్తయో ఎవరి యొక్క కర్మయో ఇది ఇది అంటే ఈ జగత్తు వాడు తెలియబడవలను ఆ పరమాత్మను తెలుసుకోవాలి అని చెప్పారు ఇప్పుడు అది ఎవరిది సహా అంటే ఎవరు పరమాత్మను మనం అంటున్నాం అదే చర్చ కదా అది ఎవరంటే జీవుడు కావచ్చు ముఖ్య ప్రాణం హిరణ్యకర్భుడు కావచ్చు లేదా పరమాత్మ పరమేశ్వరుడు లేదా పరమాత్మ ఒకటే దాంట్లో జీవలింగాలు ఉన్నాయి వాక్యశేషం ఇది వాక్యం విషయవాక్యం మనం మాట్లాడుకుంటాం ఈ విషయవాక్యం కొంచెం ముందుకు వెళ్తే జీవలింగము కనపడుతుంది అంటే ఇప్పుడు మనం జీవుల గురించి చెప్తున్నాము అనే సూచన మనకు కనపడుతుంది అనే ఆ హేతువు కనపడుతుంది లింగము లింగం అంటే హేతువు సూచన ఎలాగా అక్కడ నిద్రపోతున్న వాడిని లేపి వాళ్ళు లేచి కూర్చోగానే ఇదిగో విజ్ఞానం లేదు అని సూచి సూచిస్తారు అంటే అంటే విజ్ఞానమయుడునే తెలుసుకోవాలన్నమాట మనం అని జీవలింగం కనపడుతుంది తర్వాత ముఖ్య ప్రాణలింగము కూడా కనపడుతోంది అథాస్మిన్ ప్రాణే ఏవ ఏకతి సర్వము ఈ ముఖ్య ప్రాణము నుందే ఏకముగా ఏకత్వమును చంద్రుము అని వాక్యశేషంలో ముఖ్య ప్రాణలింగము హిరణ్యగర్భలింగము కూడా కనపడుతుంది కాబట్టి ఈ రెండు కనపడుతుంటే ప పరమేశ్వరుడు ఎలా చెప్తారు మీరు అని పూర్వపక్ష అన్నమాట ఒకటి ఉన్నది దానికి పరిహారాన్ని చెప్పాలి జీవుణ్ణి ముఖ్య ప్రాణము రెండు కూడా లింగాలు కనబడుతున్నాయి కనుక ఆ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి అన్యపరస్య అంతేగాని ఆ రెండింటినీ కాదని ఎక్కడో పరమేశ్వరుణ్ణి మనం స్వీకరించటము సరికాదు అని పూర్వపక్షం దానికి పరిహారము చెప్పవలసి ఉన్నది తత్పరిహర్త్యం సో ఆ పరోపక్షానికి మనం పరిహారం చెప్పవలసి ఉంటుంది ఎద్రోచ్యతే పరిహృతం చైతత్ నోపాస్రైవిధ్యాశ్రత్యా ఇహ తదోగా ఇక్కడ ఏ పూర్వపక్షము ఏదైతే మనం ముందుకు వచ్చిందో సరిగ్గా ఇటువంటి పూర్వపక్షమే మరొక అధికరణలో ఇంతకుముందు అధికరణలో వచ్చింది మనం చూసాం కానీ అక్కడ కూడా ఇదే పూర్వపక్షం ముఖ్య కావచ్చు జీవుడైనా కావచ్చు పరమేశ్వరుడే కావాలి అని పూర్వపక్షం చేస్తే అలా కాదండి జీవుడు ఒక లింగం తెలియదగిన అంశంగా ముఖ్య ప్రాణమని మాట ఉంది కాబట్టి అది లింగము పేరు పెట్టి ముఖ్య ప్రాణమును కూడా తెలుసుకోవాలి అని పరమాత్మ లింగం ఎలాగో ఉండనే ఉంది కాబట్టి ఇప్పుడు మూడు మూడింటిని మీరు అలాగా ఫ్లౌ అలా పైకి తీసుకొస్తూ ఉంటే ఇప్పుడు మూడు ఉపాసనల్ని చెప్పినట్టు అవుతుంది వేదితవ్య అంటే ఉపాసించవలేము ఉపాసించుట అంటే తెలియటానికి కూడా సందర్భాన్ని బట్టి ఉంటుంది అది ఉపాసనా ప్రకరణమైతే వేదితవ్య అంటే ఉపాసించవలను అర్థం అది జ్ఞాన ప్రకరణము అయితే ఉప వేదితవ్య అంటే తెలియవలేను మొత్తానికి రెండింటినీ ఇంటర్చేంజిబుల్గా వాడడం అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఆ ఉపాస అనే మాటనే ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి జ్ఞాన ప్రకరణలో కూడా ఉపాస అనే మాట వాడతారు ఆత్మేత్యేవ ఉపాసిత అది జ్ఞాన ప్రకరణలో ఉపాస అనే పదాన్ని వాడతారు ఉపాసనా ప్రకరణలో జ్ఞానం అనే వాడతారు అక్కడ జ్ఞానం అంటే ఉపాసన అర్థం కాబట్టి ఇలా మూడున్నాయి మూడున్నాయి అంటుంటే అక్కడికి ఎన్ని ఉపాసనలు తేలుతాయి మూడు రకాల ఉపాసనలు తేల్తాయి అది జీవలింగమే అని అంగీకరిస్తే అది వేరే ఉపాసన అయిపోతుంది ముఖ్య ప్రాణలింగమే అని ఒప్పుకుంటే రెండవ ఉపాసన అవుతుంది పరమాత్మలింగం ఒకటి ఉండనే ఉంది కనుక అది మూడో ఉపాసన అవుతుంది మూడు ఉపాసనలు అంగీకారం కాదు మల్టిపుల్ ఉపాసనలు తప్పు ఒక నిష్ఠ ఉండాలి ఏదో చేయాలి అంచే అతని మహర్షులు మన వాళ్ళు శాస్త్రకారులు చెప్పింది ఏది పట్టించుకోవడం మానేసి గతానుగతి కోలు ఒక హాన్నట్టుగా పోతూ ఉంటారు మహాత్ములు ఏమై మహర్షులు ఏమని చెప్పారంటే నువ్వు ఏ రూపాన్ని ఆరాధిస్తున్నావో అది ఏ సకల దేవతాస్వరూపము అని చెప్పారు మీరు రాముని ఆరాధిస్తున్నారనుకోండి మరి కృష్ణుణ్ణి చేయలేదే అని మీరేం వెగబెట్టుకోక్కర్లేదు రాముడు సకల దేవతాస్వరూపుడు రాముడు ఎందే కృష్ణుడు ఉంటాడు విష్ణు ఉంటాడు విఘ్నేశ్వరుడు అన్నీ అరాముడు ఎన్నే ఉంటాడు అలాగే పోనీ రాముడు కాకుండా కృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటే అన్నీ కృష్ణుడు ఎన్నే ఈ మల్టిపుల్ దేవతారాధన అన్నది కర్మకాండలో ఉన్నది అది టెంపుల్ స్ట్రక్చర్స్ లో టెంపుల్ కాంటెక్స్ లో కూడా అది వచ్చింది మల్టిపుల్ దేవతారాధన ఒకటి మల్టిపుల్ దేవతలు యథార్థమే అని ఆ మల్టిప్లిసిటీ యథార్థమే అనుకోవడం మరొకటి అనేక రూపాల్లో ఈశ్వరుని ఆరాధించటం వరకు బాగుంది కానీ అవన్నీ వేరువేరు భిన్న భిన్నాలుగా ఉంటాయి అనే ఒక స్పిరిట్ వచ్చేట్లాగా కథలు ఉంటాయి ఆ స్పిరిట్ వచ్చేట్లాగానే మన బిహేవియర్ కూడా ఉంటుంది అది కొంచెం సమస్య వేరీ ద ప్రాబ్లం దే మన ప్రాక్టికల్ లైఫ్లో చూసుకున్నట్లయితే ఊరికే అలాగా గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అంటూ అలా పరుగులు తీయకూడదు ఏదో ఒకదానికి కట్టుబడి ఉంటే సర్పడదు ఇంత మల్టిపుల్ ఉపాసనలనే అంగీకరించరు ఉపాసాత్రైవిధ్యం అనేది దోషము అనేది చూపిస్తున్నారు అక్కడ కాబట్టి ఈ ఉపాసాత్రైవిధ్యాన్ని ఆశ్రయించినట్టు అవుతున్నాయా అది అంగీకారము కాదు అని పరిహారం చెప్పారు అక్కడ కూడా ఇదే ఇలాగే ఇలాగే మొదలుపెట్టారు జీవం క్షత్రానలింగా నేతి చే అని అని ఆ తర్వాత నోపాసా వైవిధ్యా దాశ్రితత్వాదిహత్యోగాత్ అని సమాధానం చెప్పారు అదే సమాధానం ఇక్కడ కూడా మీరు చూసుకుంటే సరిపడుతుంది త్రివిధం హి అత్ర ఉపాసనం ఏం సతి ప్రసజ్యేత అలాగ మీరు అదిగో జీవలింగము ఇదిగో ముఖ్య ప్రాణలింగము అలా మొదలు మూడు రకముల ఉపాసనలు ఇక్కడ నిర్మాణ నిలబడతాయి ప్రసక్తి వస్తుంది మూడు రకముల ఉపాసనలు వస్తాయి ఇక్కడికి అవి ఉంటాయంటే జీవోపాసనము ముఖ్య ప్రాణోపాసనం బ్రహ్మోపాసనం చేతి అనే మూడు రకాల ఉపాసనలు తేల్తాయి అది న చైతన్యాజ్యం అది యుక్తి కాదది అది యుక్తియుక్తం కాదని అది లాజికల్ కాదు అది అది మూడు ఉపాసనలు ఉండకూడదు ఏదో ఉపాసనతో సరిపెట్టుకోవాలి కానీ ఇంకా అలాగా ఇన్ని రకాల ఉపాసనలు పెట్టుకోకూడదు సో అది ఇంకంతకంటే ఎక్కువ చెప్పరు గురించే ఏదో ఒకటే ఉండాలి ఇన్ని ఉండకూడదు ఉపక్రమోపసంహారాభ్యాం హీ బ్రహ్మ విషయత్మం అస వాక్య అవగమ్యతే సో హే బాలాకే యషాం పురుషాణాం కర్త ఎస్ వై తత్కర్మ సవైవేతిల్య అనేది అక్కడ ఆ సర్వనామలతో చెప్పింది ఎవడైతే పురుషుల యొక్క కర్తో ఎవని యొక్క కర్మయో జగత్తు వాళ్ళు తెలుసుకోవాలి అని ఆ వాడు అంత పెద్ద రహస్యం ఏం కాదు ఆ వాడేవాడో అంత పెద్ద కష్టపడిపోవలసింది ఏం కాదు ఆ వాడేవడో తెలియడానికి ఉపక్రమము ఉపసంహారము చూస్తే ఆ వాడేవాడో తెలుసుకోని ఉపక్రమంలో అది ఉపక్రమ ఉపసంహారాలు వెరీ క్లించింగ్ ఎవిడెన్స్ అది ఉపక్రమం బ్రహ్మ ఉపసంహారం బ్రహ్మ ఇప్పుడు ఈ వాడేవాడు బ్రహ్మ అవుతుంది దీనికోసం పెద్ద కష్టపడిపోవాల్సిందేం లేదు మరి జీవాలింగము ముఖ్య ప్రాణలింగము అనే వాటిని పరిహారం చెప్తారు అది అలా అనిపిస్తాయి ఆభాసలవి జీవలింగం అని అనిపిస్తుంది సరిగ్గా పరిశీలిస్తే జీవలింగం కాదు అది కూడా పరమాత్మనే సూచిస్తుంది కాబట్టి అదంతా కూడా నిరూపిస్తారు ఉపక్రమ ఉపసంహారాలని మనం చూసినట్లయితే మనం చర్చిస్తున్న ఈ వాక్యములో ఉన్న సహా పరమాత్మయే పరబ్రహ్మయే స్పష్టమైపోతుంది అది చూపిస్తారు త్ర ఉపక్రమస్య తావతి బ్రహ్మ విషయత్వం దర్శితం గడచిన మొదటి సూత్ర వ్యాఖ్యానంలో ఉపక్రమాన్ని బాగా విస్తారంగా చూపించారు ఆ ఉపక్రమంలో బ్రహ్మయే ఇక్కడ ప్రతిపాదించబడుతోంది అని స్పష్టంగా చెప్పబడినది గడచిన సూత్ర వ్యాఖ్యానంలో అక్కడ ఉపసంహారం మాట రాలేదు ఆ ఉపసంహారాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు ఉపసంహార్యాపీ నిరతిశయ ఫల శ్రవణాత్ బ్రహ్మ విషయత్వం దృశ్యతే మీకు ఫలాన్ని బట్టి ఆ ఉపాసన యొక్క లక్షణం తెలిసిపోతుంది ఫలాన్ని బట్టి ఇప్పుడు ఫలము మరీ లేకీ ఫలంగా ఉందనుకోండి అదేదో చాలా అవకతవక ఏదో చెప్తున్నాడు వీడు అని తెలిసిపోతుంది ఉదాహరణకు ఒక ఆయన చెప్తున్నాడు టీవీలో చెప్పి టీవీలో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి నేను బై మిస్టేక్ ఓపెన్ చేశాను టీవీ తోటం లేదు బై మిస్టేక్ ఓపెన్ చేస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈరోజు మీది కనుక సింహరాశి అయినట్లయితే సింహరాశి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన ఓకే సింహరాశి వాళ్ళ జీవితాన్ని గురించి చెప్పొచ్చు ఒక పద్ధతిలో అదో శాస్త్రము దానికి ఒక ప్రణాళిక అది ఉంటుంది ఆయన ఏం చెప్తున్నాడంటే సింహరాశి వాళ్లకు భవిష్యత్తు చెప్తున్నాను మీరు కనుక అంటే సింహరాశి వాళ్ళు మీరు కనుక ఐటీ ఫీల్డ్లో ఉన్నట్లయితే అని మొదలుపెట్టాడు హౌ హీ కెన్ సే లైక్ హౌ ఈ సింహరాశ్ అనే మాట అది ఎప్పుడు మొదలైంది దాంట్లో ఐటీ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏదో ఏదో పెడతాడనమాట ముడి అక్కడ ఏదో మాట ఉంటుంది దానికి ఏదో పెడతాడనమాట దాన్ని అలా సాగతీసి సాగతీసి సాగతీసి ఐటీ ఫీల్డ్ అని అంటాడు ఐటీ ఫీల్డ్లో ఉన్నట్లయితే మీరు ఉద్యోగం మారుదామనే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు శుభవార్త వింటారు అంటారు అంటే ఉద్యోగం మారుదామనే ప్రయత్నం చేస్తున్నటువంటి అంటే అంతవరకు కూడా అంత దాకా వెళ్ళిపోతుందా ఈ ఉపాసన అంతదాకా వెళుతుంది నేను ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఆశ్రమానికి వెళ్ళి ఒక టిఫిన్ ఏదైనా తెప్పించుకు తిన్నాం అనుకుంటున్నాను ఇది నా గ్రహఫలం ఉందో చెప్పన్నట్టుంది అంత లేఖీగా ఉంటుందా అంత అంటే ఇంకా వీడి వీడు వర్క్ చేయడం వీడి అర్హత వీడియోత వీడు కష్టపడి వాడికి కావాల్సింది సంపాదించుకుంటాడు అలా ఏముండదు అనమాట అలా ఏముండదు అయితే అక్కడ మార్కెట్ ఫోర్సెస్ అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ వీడికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ వీడి ఇంటర్వ్యూ ఎలా చేశాడు వీటికి దేనికి సంబంధమే వీటికి ఏమీ పెద్ద ప్రమేయం ఉండదు చాలా అల్పమైన ప్రమేయం ఉంటుంది వీటికి సింహరాశిలో ఉన్నవాడు ఉంటే వాడికి జాబు మార్పు వచ్చేస్తుంది అని ఒకటి చెప్పాడు ఇంకొకటి కూడా ఇలాంటిదే చెప్పాడు వెరీ అంటే చాలా లేఖి ఫలాన్ని చెప్పాడు అటువంటి లేఖి ఫలన్ని చెప్పాడంటే అదేదో అదేదో మతల వల ఉపాసన అని తెలిసిపోతుంది ఆ ఫలశ్రవణాన్ని బట్టి తెలిసిపోతుంది ఫలశ్రవణం ఏదైనా స్తోత్రం చెప్పి ఈ స్తోత్రాన్ని మీరు అర్థం చేసుకొని ప్రేమతో పఠిస్తే మేము చెప్తాము ప్రసన్నమవుతుంది అని చెప్పాడు అనుకోండి ఫలశ్రవణం అబోహో ఇది దీని స్థాయి వేరుగా ఉందిరా అని మనకు అర్థమైపోతుంది దాని స్థాయి ఆ ఫలశ్రవణాన్ని బట్టి దాని స్థాయి మీరు అర్థం చేసుకోవచ్చు అదైతే ప్రథమోహనం ప్రథమ నామం ఇలా నామాలు ఉన్నాయి పన్నెండు నామాలో ఏడు నామాలు ఉన్నాయి ప్రథమ మహా నామ అంటే ఏదో మొదటి పేరు రెండో పేరు మూడో పేరు ఏడు పేర్లు ఎనిమిది పేర్లు చదువుతారు ఈ ఎనిమిది పేర్లు ఎవడైతే ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము చదువుతాడో వాటికి పోయిన వస్తువులు జరుగుతాయి కొడుకులు చెప్పిన వాటి వింటారు కూతుర్లు ఇలా ఉంటారు మన వాళ్ళంతా లేకంతా దాంట్లో పెడితే ఈ ఎనిమిది పేర్లు చదివేస్తే అవన్నీ వచ్చేస్తాయా లేదు ఈ ఎనిమిది పేర్లు ప్రథమం ద్వితీయం తృతీయం అంటూ అలాగ అనుష్ఠలో దాని అతి కష్టం మీద కూర్చోబెట్టిన ఎనిమిది పేర్లని చదివేస్తే మీకు అన్ని కష్టాలు వచ్చి అన్ని సమస్యలు ఏ సమస్య ఉంటే అది పరిష్కారం అయిపోతుంది ఏమన్నామంటే ఆ ఫలశ్రుతి చూస్తే దాని బతుకు మీకు అర్థం అవట్లేదు చాలా లేకి వ్యవహారంగా అనిపించట్లేదు అలా అనిపించింది నాకు నాకు అలా అనిపించింది ఇక్కడ ఉపసంహారంలో ఫలం చెప్తారు ఫలం ఎప్పుడో ఉపసంహారంలో వస్తుంది ఆ ఫలం చూసుకో ఇక్కడ ఫలం ఏమని చెప్తున్నారంటే మనిషి తన దైవత్వాన్ని ఆవిష్కరించుకుంటాడు అది ఫలము అని చెప్తున్నారు ఆ ఫలం ముఖం చూస్తే అది జీవలింగమా ముఖ్య ప్రాణలింగమా లేకపోతే సాక్షాత్ పరమేశ్వరుడైనా అని తెలిసిపోతుంది అని అంటున్నారు ఆయన దానికోసం నేను కొంచెం ఆ రౌండ్ అబౌట్గా చెప్పాను అంటే ఈ ఫలశ్రుతులు చాలా గడబడగా ఉంటాయి మీరు వాటి గురించి పెద్ద పట్టించుకోకూడదు అసలు ఒక లెవెల్లో అయితే ఫలశ్తులు చెప్పడం మానేసి వాళ్ళని ఎంతోమందిని నేను అడుగుతాను పలు సృతులు చెప్పరు అలాగే గణపతి ఉపనిషత్తు పాఠం చెప్పేవాడు సొంత చెప్పేప్పుడు వాళ్ళ చేత గణపతి ఉపనిషత్తు సస్వరంగా సుస్వరంగా చెప్పించేప్పుడు కూడా పల శృతులు చదువుకోవాలి శ్రీ శ్రీ సూక్తం శ్రీయ పంచదశ చంచ శ్రీదేవిని స్తూపించేటువంటి పదిహేను రుక్కులు పదిహేను రుక్కులు అంటే పదిహేను రోజులు ముప్పై వాక్యాలు అండి సో హిరణ్యవర్ణాంభరణం చాలా అందంగా ఉంటాయి దాని ఫలశ్రుతి ఎవళ్ళు కూడా వల్లి కింద చెప్పడాలు అవి ఏమి ఉండవు అవి మీరు చదువుకోవడమే నేను చిన్నప్పుడు శివసూక్తం వల్లించినప్పుడు ఫలశ్రుతి అండి అని మేము చాలా ఉత్సాహంగా అంటే అది చూస్తూ చదువు అదివారు మేము అది వాళ్ళు చెప్పేవారు చెప్పేవారు కాదు ఏం చెప్తారండి ధనమగ్నిర్ధనం వారు ధనం సూర్యోధనం వసు ఇంద్రో బృహస్పతి వరుణం ధనం స్మృతే ఏమండది అది ఆ వాక్యం ఎలా ఉంది బాగుందా అగ్ని అంటే ధరమే వాయువు అంటే ధరమే వరుణు అంటే ధరమే ఇది ధరము అది ధరము ఈ ధరం పొందును ఏమన్నమాటది అది లేకీగా లేదది కాబట్టి ఈ ఫలశ్రుతిని బట్టి ఉపసంహారంలో మీరు ఆ మీరు అర్థం చేసుకోవచ్చు శిశుక్తం మంచిది ఆ ఫలశ్రుతి అసందర్భంగా ఉంటుంది ఎవడో పెట్టాడు కాబట్టి అది అనవసరం అని ఫలశ్రుతుల్లోనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి సమ్ ఐడియాస్ విచ్ వర్ దేర్ అండ్ మైస్ నేను గురించి చెప్పాను కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇక్కడ ఫలము ఏం చెప్తున్నారంటే నిరటిసేయ ఫలము అంటే ఇంకా దీనికి మించిన ఫలం ఉండదు సాక్షాత్తు పరమాత్మలో విలీనం ఒకట జీవన్ముక్తుడగుతా అనే ఫలాన్ని చెప్తున్నారు ఎప్పుడైనా సరే ఈ జ్ఞానం వల్ల జీవన్ ముక్తుడవుతాడు అంటే అది జీవాజ్ఞానము కాదు ముఖ్యప్రాణలంగా ముఖ్యప్రాణజ్ఞానము కాదు సాక్షాత్ పరమాత్మ జ్ఞానమేది అది బ్రహ్మ విషయమే బ్రహ్మకి ఫిక్సేషన్ అది ఇంకా మళ్ళీ అది ఏమిటో చెప్తున్నారు ఆ ఫలశ్రుతి వాక్యం సర్వాన్ పామనోపహత్యా సర్వాంచభూతానా శ్రైష్ట్యం స్వరాజ్యం ఆధిపత్యం పర్యేతి వేద అది ఫలశ్రుతి ఈ ఫలశ్రుతిని బట్టి అది బ్రహ్మోపాసనే తప్ప బ్రహ్మజ్ఞానమే తప్ప ఇతర ఇతర జ్ఞానము కాదు అని మనకి ఇతరమైన ఉపాసనే కాదు సర్వాన్ పాప్మన అపహత్య సకల పాప్మలు అంటే పుణ్యపాపములను పోగొట్టుకుంది పుణ్యపాపములను పుణ్యపాపములను పోగొట్టుకున్నంటే ఈ సంసారం యొక్క పరిధిలో నుంచి పైకి పోతాడు అని అర్థం జీవనముక్తుడవుతాడు అసలు అక్కడే తెలిసిపోతుంది అది అది సర్వోత్తమైనటువంటి మోక్షం గురించి మాట్లాడుతున్నారు తర్వాత సర్వేషాంచ భూతానం శ్రైష్ట్యం స్వారాజ్యం ఆధిపత్యం పరియేటి వీడు ఒక పరిచ్ఛిన్న మానవుడు అనుకోండి వీడో పది మంది మానవులపై గొప్ప మానవుల కంటే గొప్పవాడు అయ్యి ఉంటాడు బాగా ప్రకాశించేవాడు అయ్యి ఉంటాడు పది మందిని తన అధీనంలో పెట్టుకున్నవాడు కూడా అయ్యి ఉంటాడు కానీ వీడికంటే ఇంకొకడు ఉంటాడు పైవాడు వీడిని నెత్తి మీద ఇంకొకడు పైవాడు ఉంటాడు వీడు స్వర్గలోకానికి వెళ్ళాడనుకోండి అక్కడ కూడా వీడు గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నా వీడికంటే పైవాడు ఒకడు ఉంటాడు ఇంద్రుడో బృహస్పతి ఎవడో ఉంటాడు కానీ ఎవడైతే సాక్షాత్తు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని జీవన్ముక్తుడవుతాడో వాడికంటే పైవాడెవడూ ఉండడు ఇంకా వాడు సర్వ అసలు మానవ జన్మే కాదు సకల ప్రాణుల జన్మలోనూ శ్రేష్ఠుడు అటువంటి జీవన్ముక్తుడే అతని మీద ఆధిపత్యం చేసేవాడు ఎవడూ ఉండడు ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ లోకల్గా ఉండే మహారాజు కానీ అతని మీద ఆధిపత్యమే ఉండదు ఈ మహాత్ముడు జ్ఞానులు ఏ మహారాజులకి దాసోహం చేయవు వాళ్ళలా స్వతంత్రంగా ఉండిపోతారు తర్వాత స్వరాట్ అంటే తనకు తానుగా పూర్ణంగా ప్రకాశిస్తాడు స్వరాజ్యం ఉంటే స్వయం ప్రకాశ ఆత్మచైతన్య రూపంగా మిగిలిపోతాడు అంటే పూర్ణ స్వాతంత్ర్యము ఆ ఉంటుంది అని మోక్ష ఫలంగా చెప్పాడు ఫలం ఈ ఫలము బ్రహ్మని నిర్ధారిస్తోంది నను ఏవం సతీ ప్రసర్దన వాక్య నిర్ణయేనైవ ఇదమపి వాక్యం నిర్ణీయేత అయితే పూర్వపక్షం ఏంటంటే ఇంకా మళ్ళీ వేరే అధికరణం ఎందుకు ప్రసర్ద ప్రాతర్దనికాధికరణంలో మూడు లింగాలు బ్రహ్మలింగమా జీవలింగం ఉంది ముఖ్య ప్రాణలింగం ఉంది ఏది అని అక్కడ విచారం చేసి దీవలింగాన్ని ముఖ్యప్రాణలింగాన్ని తిరస్కరించి బ్రహ్మాన్ని నిరూపించినారు అక్కడ కూడా ఈ రకమైన హేతువునే సూచించారు ఉపాసా త్రైవిధ్యాన్ని తిరస్కరించారు ఉపక్రమ ఉపసంహారాల్లో బ్రహ్మ సూచించి అక్కడ ఎలా నిర్ధారణ చేశారో సరిగ్గా ఇక్కడ కూడా అలాగే నిర్ధారణ చేసుకుంటాము దీనికోసం మళ్ళీ ఇంకో అధికరణాన్ని అసలు పెట్టుకోవడం అనవసరం కదా గతార్థం అయిపోతుందండి గతార్థత్వము అంటే ఇక్కడ చెప్పింది ఇంతకు ముందే చెప్పడమైనది అటువంటిప్పుడు మళ్ళీ ఎందుకి కాబట్టి ఈ అధికరణమే వ్యర్థము అని పూర్వపక్షం అక్కడ చెప్పిన విషయమే ఇక్కడ చెప్తున్నారు కనుక అక్కడ నిర్ణయించినట్టే ఇక్కడ నిర్ణయించుకున్నారు కనుక ఈ అధికరణము వ్యర్థము దాని మీద చెప్తున్నారు నా నిర్ణీయతే నో యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ రైట్ అక్కడ చెప్పిన స్కీమ్ ఇక్కడ ఫాలో అయిన మాట వాస్తవం కానీ అక్కడ చెప్పినది అంతా ఇక్కడ చెప్పేసి మళ్ళీ చెప్పినట్టు ఇక్కడికి ఇక్కడ చెప్తున్నది సర్వము అక్కడ గతార్థమైనట్టు కాదు ఇక్కడ అధికాంశము కలదు అక్కడ చెప్పనిది అక్కడ చెప్పినటువంటి స్కీమ్లో ఫిట్ కాకుండగా నిర్ధారితము కాకుండగా అలాగా హ్యాంగ్ అవుతున్నటువంటి అధికాంశం ఒకటి అందుకోసం వేరే అధికరణాన్ని చెప్పుకోవాల్సి వచ్చింది ఏమిటి అధికాంశము ఎవై తత్కర్మా బ్రహ్మ విషయ తనిర్ధారితవాత్ యాం పురుషాణం కర్త ఎవడైతే ఆదిత్యాది పురుషులకు కర్తయో అన్నప్పుడు ఆ కర్త జీవుడా ముఖ్య ప్రాణమా బ్రహ్మయా అని విచారం చేసి ప్రాతథమిక అధికరణంలో కూడా సరిగ్గా సిమిలర్ గా చేశారు కనుక అక్కడలా అయితే జీవుణ్ణి ముఖ్య ప్రాణాన్ని నిరాకరించి బ్రహ్మను స్వీకరించినారో సరిగ్గా అదే స్కీమ్ ఇక్కడ చేయొచ్చు అప్ టు దట్ ఇట్ ఇస్ పాయింట్ కానీ ఎస్యవై తత్ కర్మను మాట అదనపు మాట మిగిలింది ఏతత్ ఎస్య కర్మ ఎవ ఇది వా అంటే అదర్వైజ్ ఇంకొక లింగం కూడా చెప్తాం ఏతత్ యస్య కర్మ ఇది ఎవని కర్మయో దానికి ఫైనల్గా మనం చెప్పిన అర్థం ఏమిటి ఇది అంటే ఈ జగత్తు ఎవని అంటే ఏ పరబ్రహ్మ యొక్క కర్మ అంటే కార్యము ఈ జగత్తు ఏ పరబ్రహ్మ యొక్క కార్యము అని అర్థం అక్కడే జీవుణ్ణి చెప్పాడు పూర్వపక్షే ఏ ఈ జగత్తు ఏ జీవుని యొక్క కర్మ అంటే పుణ్యపాప కర్మల ఫలమో అని జీవుణ్ణి పెట్టాడు లేకపోతే ఈ జగత్తు ఏ బ్రహ్మదేవుని యొక్క ఏ యొక్క సృష్టి వల్ల పుట్టినదో అని ముఖ్య ప్రాణాన్ని పెట్టాడు అక్కడ యశవైత కర్మ అది జీవుడు కాదు ముఖ్య కాదు బ్రహ్మయే ఈ జగత్తు బ్రహ్మ నుండియే ఆవిష్ ఆవిర్భవించింది అనే సిద్ధాంతం ఆ అధికాంశం ఆ పాయింట్ కోసమే అధికరణ వచ్చింది గురించే మిగతా అక్కడ చెప్పిన మళ్ళీ అనువాదం ఇక్కడ ఉన్నప్పటికీ ఈ అధికాంశము గలది కొను ఉన్నది కొనుక్కునే ఈ అధికరణానికి స్థానము గలదు ఇది గతార్థము కాదు సో టెక్నికల్ పాయింట్ అది కాబట్టి యశవై తత్కర్మ అనే ముఖం తీసుకుని ఆ ఫ్రేస్ తీసుకుని న్యాయం చేత ఇది బ్రహ్మాన్ని నిర్ధారించటం కుదరదు అందుకోసం ఈ అధికరణం అవసరం పడింది తస్మాత్ అత్ర జీవముఖ్యప్రాణశంకా పునరుత్పద్యమానా నివర్ధ్యతే కాబట్టి ఇక్కడ మళ్ళా ఇంకోసారి యశవైతకర్మ అనే అంశంలో జీవ ముఖ్య ప్రాణశంకలను లేవనెత్తి వాటిని పరిహరించి బ్రహ్మను స్థాపించుతారు సరే పదిలో పదిగా యహా ఏషాం పురుషాణం కర్త కూడా మనం తీసుకున్నాం చూపి దట్ ఆల్సో బట్ ఫోకస్ ఈస్ ఎస్య వైపత్ కర్మ ఇంకేతనే సూత్రం కూడా జగద్వాచిత్వాత్ ఆ ఏతత్ శబ్దము జగత్తును సూచిస్తుంది అనే సూత్రం కూడా నిర్ధారితము చేసిన నిర్ధారణ చేసినది ప్రాణశబ్దోపి బ్రహ్మ విషయో దృష్ట ఇప్పుడు ముఖ్య ప్రాణలింగం అన్న అన్నాడే అది ముఖ్య ప్రాణమేం కాదు బ్రహ్మేది అని చెప్పడం పర్వాలే చెప్పాలి అది తర్వాత జీవలింగం ఉన్నది అది జీవలింగం ఏం కాదయా అది కూడా బ్రహ్మే ఆ రెండు అధికరణం పుట్టుకోకు ముందు ప్రాణం సంగతి చెప్తున్నారు ప్రాణహా అని అదిగో మా ముఖ్య ప్రాణమే అని వల్ల కంగారు విడిపోకు ఇప్పుడు ఎలా ఎర్రతలపాగా ఉన్నవాడల్లా మావాడే అనుకో ఎందుకంటే ఎర్రతలపాగా వీడి వీడి ఎర్రతలపాగా ఉంది కానీ అలాగే ఎర్రతలపాగా గల ఇంకా కొంతమంది ఉన్నారు ఆ విధంగా ప్రాణ అదువ మా ముఖ్య ప్రాణమే అనక్కర్లా ప్రాణ అంటే బ్రహ్మనర్థం ఉన్నారు అత ఏవ ప్రాణ అను అధికరణం ప్రాణాధికరణం మనం చూసాం ప్రాణశబ్దము బ్రహ్మను కూడా బోధిస్తుంది ఆ ప్రయోగాలు ఉన్నాయి ఆ ప్రయోగాలు ఉన్నాయి ఉదాహరణకి సామ్రోగ్యంలో ప్రాణబంధనము హి సౌమ్య మనహ ఇత్య అని వాక్యం ఉన్నది అక్కడ చక్కటి దృష్టాంతం అది ఎలాగంటే ఓ పక్షి ఉంది ఈ పక్షి దాన్ని ఓ కొయ్యకి కట్టారు కొయ్యకి తాడు వేసి కట్టారు పొడుగాటి తాడు ఇది ఏం చేస్తుందంటే ఈ పక్షి ఎగురుతుంది ఎగిరి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఎగురుతుంది ఎగిరితే కొంత దూరం దాకా ఎగిరి ఎగిరి అలిసిపోయి మళ్ళీ వచ్చా కొయ్య ఎగిరే కూర్చుంది ఎందుకంటే తాడు ఉంది కదా ఆ పక్షి దృష్టాంతం చెప్పి యథాశకుని అనే పక్షి దృష్టాంతం చెప్పి అలిసిపోయి కొయ్య దగ్గరే కుట్టుంది ఇప్పుడు ఈ మనిషి ఉంటాడు ఈ మనిషికి మనహ అని పేరు మనహ అంటే మనస్ప్రధానో జీవ మనస్సు ఉన్న జీవుడు అంటే వ్యక్తి వ్యక్తి మనస్ప్రధానం వీడు ఒకవైపు దేహం ఉంటుంది ఇంకోవైపు ఆత్మ ఉంటుంది వీడు ఇటు దేహానికి అనుకూలంగా ఉండడు దేహానికి రోగం వచ్చేట్లాగా అన్ని అనవసరపు బరువులన్నీ నెట్టి వేసుకుని స్ట్రెస్ పెట్టుకుని ఇవి తిని అవి తిని మనస్సులో కోరికలు పెట్టుకుని ఆ కోరికలకు తగ్గట్టుగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసి దేహాన్ని చెడగొడతాడు తర్వాత దుఃఖిస్తాడు మనిషి ఎలా ఉంటాడో ఒకవైపున రెండో వైపున సంసారము నుండి భోగములు వెళ్ళాల రాగాల్ని పెట్టుకుని పరమార్థమైన ఆత్మస్వరూపం నుండి జారిపోతాడు ఆ మధ్యలో మనస్ప్రధానుడుగా ఉంటాడు జీవుడు ఈ మనస్ప్రధానుడైన జీవుడు మనస్సు అనేటువంటి వాహనము దానికి మనోరథము మనస్సు మనోరథము మనస్సు అనే రథాన్ని ఎక్కి ఈ సంసారమంతా పరిభ్రమిస్తాయి తిరిగి తిరిగి అలిసిపోతాడు అలిసిపోతే ఎక్కడ విశ్రమిస్తాడు సంసారంలో విశ్రమించేది ఏముండదు సంసారంలో విశ్రాంతి ఏముండదు మళ్ళీ తన మూలస్థానానికి వచ్చి అక్కడ పరుక్కు నిద్రపోతాడు అక్కడ పరమాత్మ విలీనమైపోయి అక్కడ విశ్రాంతిని పొందుతాడు సంసారంలో విశ్రాంతి ఉండదు మీరు క్లబ్బులో మెంబర్ అయ్యారనుకోండి క్లబ్బులో మీకు అలసట లభిస్తుంది తప్ప విశ్రాంతి లభించాలి విశ్రాంతి లభించాలంటే మీ ఇంటికి వచ్చి మీరు పడుకుని నిద్రపోతే నిద్రపోవాలి మీ ఇల్లు అంటే ఆ ఇల్లు కాదు ఈ ఇల్లు నిద్రలో మీ స్వరూపాన్ని చేరి మీరు విశ్రమిస్తారు క్లబ్లో మీకు విశ్రాంతి దొరకదు బాగా డబ్బులు దాచుకున్న చోట బ్యాంకు అక్కడ విశ్రాంతి దొరకదు ధనంలో విశ్రాంతి లభించదు బంధువర్గంతో కలిశారనుకోండి బంధువులలో అక్కడ విశ్రాంతి దొరకదు ఇవన్నీ కూడా మనిషిని వేరవుట్ చేసేస్తాయి వీళ్ళని అలసిపోయిట్లా చేసేస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికా నుంచి ఎవరో బంధువులు వస్తున్నారంటే వాళ్ళు వచ్చి వెళ్ళేప్పటికీ ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళు పూర్తిగా అలసిపోతారు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఇంతకంటే ఎక్కువ అలసిపోతారు వాళ్ళు వాళ్ళు అలసిపోతారు వీళ్ళు అలసిపోతారు ఎవరికి విశ్రాంతి ఉండదు వీళ్ళందరికీ మళ్ళీ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే నిద్రలో దొరుకుతుంది ఆ నిద్రావస్థలోనే దొరుకుతుంది ఆ నిద్రావస్థలో వీడు పరమాత్మను చేరుకుంటాడు అని అక్కడ ప్రకరణం చాంద్రోగ్య శిక్ష ప్రకరణం ఆ పరమాత్మకి ప్రాణం అని నిర్దేశించారు ప్రాణబంధనం హిషోమ్యమనహ మనహ అంటే మనఃప్రధానుడైన జీవుడు ప్రాణబంధనం రాణ అంటే పరమాత్మయే కట్టుత్ర కట్టుకొయ్యగా దళవాడు అని ఆ శకుని దృష్టాంతానికి దీన్ని శ్రీరామకృష్ణుల వారు చాలా చక్కగా చెప్పారు ఆయన కలకత్తాలో ఉండేవారు కదా ఓ షిప్ వచ్చింది వచ్చి యాంకర్ వేసి సామాను దింపుకుని కొత్త సామానులు ఎత్తుకుని వెళ్ళిపోయింది ఆ టైంలో ఆ షిప్ మీద ఎక్కడో ఆహారం ఉంటే తింటూ ఓ పక్షి ఉండిపోయింద ఆ షిప్ మీద ఉండిపోయింది ఆ షిప్ సముద్రం మధ్యలో గడిపోయింది అప్పుడు ఆ పక్షి ల్యాండ్ మీదకి రావడం కోసం ఎగురుతుంది చుట్టూ ఎగిరితే దానికి ల్యాండ్ కనపడదు ఎగిరి ఎగిరి అలిసిపోయి మళ్ళీ ఆ షిప్ మీదకే మళ్ళీ రెండోసారి ఎగిరి అలసిపోయి షిప్ మీదకే వస్తుంది అదేవిధంగా మనిషి కూడా ఈ సంసార సముద్రంలో తిరిగి తిరిగి తిరిగి ఒక నివాస స్థానం అనేది విశ్రాంతి స్థానం అనేది లభించక తిరిగి ఆ షిప్పు వంటి పరమాత్మ ఎందే విలీనమై విశ్రమిస్తాడు అని చెప్పేవారట్టి అలాంటి వాక్యమేది ఈ ఇక్కడ ప్రాణశబ్దము ఏదో బ్రహ్మదేవుడు ముఖ్య ప్రాణము అలాగేమీ కాదు పరమాత్మ అర్థం అంటారు ఆ అర్థాలు నేను చెప్తే కానీ ఇక్కడ మటుకు పరమేశ్వరుడే కాబట్టి అది ప్రాణలింగం అంటూ ఏమీ లేదు ప్రాణహాని ఉన్న పరమాత్మ అని పెట్టేసుకుంటే సరిపడం ఇంకా జీవలింగం ఒకటి ఉందిగా మరి నిద్రలేపాడు నిద్రలేపి ఇగో విజ్ఞానముయుడు వీడు అక్కడి నుంచే వచ్చాడు జీవుడు అని అలా జీవలింగం ఉంది కదా మరి ఈ జీవలింగం మాట ఏమిటి ద్వైత శాస్త్రాలు నిర్మాణం చేసిన వాళ్ళందరూ ఇక్కడ చెప్పిన జీవలింగాలను వాళ్ళు సిద్ధాంతాలుగా పెట్టుకుంటారు ఇక్కడ జీవలింగాలు పూర్వపక్షాలుగా ఉంటాయిగా వీటన్నిటినీ సిద్ధాంతాలుగా పెట్టుకుంటారు సిద్ధాంతంగా పెట్టుకునేప్పుడు దీన్ని చదివి సిద్ధాంతంగా పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ద్వైత సిద్ధాంతం రాయాలనుకునేప్పటికీ శంకరుల యొక్క రచనలన్నీ అక్కడ ఉంటాయి అవి కాపీ రైటు ఏముండవు అవి వేరా ఓపెన్లీ వైలడ్ కాబట్టి ముందరు చదివేశాడు చదివేసి దాంట్లో జీవలింగాలన్నీ ఆయన నిరూపించి పెడతారు ఇది జీవుడు ఇది జీవుడు ఇది జీవుడు ఆ జీవలింగాలన్నీ పట్టుకుపోయి అక్కడ సిద్ధాంతాలు పెట్టుకోవాలి అక్కడ అంత సిద్ధాంతాలు ఏముండవు జీవుడే సత్యము అని చెప్పడానికి పెద్ద పెద్ద సిద్ధాంతాలు పెద్ద పెద్ద శాస్త్రాలు అక్కర్లా మీరు ఎవరినైనా అడగండి ఆ డైమండ్ పాయింట్ సెంటర్ దగ్గరికి ఆ జీవుని నువ్వు బ్రహ్మవాన్ని వాడు ఏం చెప్తాడు దానికోసం మీ శాస్త్రాలు అక్కర్లా వాడు అనుభవం అడగండి నువ్వు ఎలాగా పూర్ణుడిగా అనుభవిస్తుండాలైతే జీవుళ్ళగా దుఃఖిస్తున్నావు అండి నేను మీరు ఎవరినైనా ధనవంతుడిని కూడా తగొచ్చు ఎవరినైనా ధనవంతుడిని కూడా మీరు అడిగితే తెలుస్తుంది కొంచెం ఉన్న ధనాన్ని బాగా డిస్ప్లే చేయటం వెల్త్ని డిస్ప్లే చేయటం వెల్త్ ఉండడం ఒకటి దాన్ని డిస్ప్లే చేయటం ఇంకొకటి ఈ అది ఒక దోషం వెల్త్ ఉండడం మీ దగ్గర వెల్త్ ఉందనుకోండి మీరు న్యాయంగా సంపాదించిన వెల్త్ ఉంటే డిస్ప్లే చేయటంలో దోషం ఆయన వెల్త్ ఉంటే తప్పు పాటు ఎందుకంటే మీరు న్యాయంగా సంపాదించుకున్నారు కనుక కానీ వెల్త్ డిస్ప్లే చేయటం తప్పని పెద్దలు అంటారు వెల్త్ని అలా డిస్ప్లే చేయటం ఉన్నది అది ఎవరు పెద్దలజీకలు ఈ దోషము వెల్త్ని డిస్ప్లే చేయుట అనే దోషము భారతీయులలో ఎక్కువ ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ బంగారాల్లో అవన్నీ డిస్ప్లే ఉంటుంది హూ ఇస్ డిస్ప్లే హూ ఇస్ డిస్ప్లే వెంకటేశ్వర స్వామి హిడన్ డిస్ప్లే హిడన్ డిస్ప్లే అనేది వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని మనం డిస్ప్లే చేస్తాం ఎవడో కోటి రూపాయలు కిరీటం ఇస్తారు హీస్ డిస్ప్లే హీస్ వెల్త్ త్రూ గాడ్ వాడు వెంకటేశ్వర స్వామి కోటి రూపాయలు ఇచ్చేటంటే వాడు నడిపి కారు ఎంత ఉంటుందో మీరు ఊహించండి వాడి కారు ఎంత ఉంటుందో ఖరీదు దరిదాపుల్లో అంత ఖరీదు ఆడీ కారులో నడు వెళ్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామికి రూపాయలు కెరీటం పెట్టేటంటే వాడి కారు రెండు కోట్లో మూడు కోట్లో ఉండి ఆ కారులో పోతూ ఉంటాడు వాడి మకాం బిల్డింగ్ ఎంత ఉంటుంది ఇది డిస్ప్లే ఆఫ్ వెల్త్ ఒకప్పుడు డిస్ప్లే మోడస్ట్గా ఉంటుంది ఒకప్పుడు అనబ్యాష్ డిస్ప్లే ఉంటుంది ఈ దోషం ఈ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అనే దోషం భారతీయులకు ఎక్కువ అమెరికన్స్కి కూడా ఉంది కానీ అంత ఎక్కువ లేదు అమెరికాలోనే అమెరికన్ వర్సెస్ భారతీయుడు ఉంటే అమెరికన్ అంతా డిస్ప్లే చేయడు భారతీయుడు డిస్ప్లే చేసినట్టుగా అమెరికన్స్ మళ్ళీ డిస్ప్లే చేస్తారు నెక్స్ట్ టు ఇండియన్స్ కెనేడియన్స్ డిస్ప్లే చేయరు వాళ్ళు వెరీ వెల్తీ పీపుల్ కెనడా ఈజ్ మోర్ వెల్దీ దాన్ అమెరికా ఆ సంగతి కూడా ఎవరికి తెలియదు చాలామందికి తెలియదు ఆ సంగతి ఎందుకో తెలుసు వాళ్ళు డిస్ప్లే చేయరు కెనడా పీపుల్ డిస్ప్లే చేయరు వాళ్ళు క్వయట్గా సౌదీ అరేబియా వెల్త్ని డిస్ప్లే చేస్తారు కానీ కువైట్ పీపుల్ దే డోంట్ డిస్ప్లే వెల్త్ వెల్త్ డిస్ప్లేలో ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి ఈ ఏడాది ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ ఇజ్ ఎ మెక్సికన్ నాట్ అమెరికన్ మెక్సికన్ విల్ గేట్స్ ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ సెకండో ఫస్ట్ ప్లేస్ మెక్సికన్ అతను ఉన్న ఇల్లు మీద ఒక డాక్యుమెంటరీ వచ్చింది అతని జీవన శైలి మీద అతను ఎలా జీవిస్తాడంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఇండియన్ జీవించినట్టుగా జీవిస్తాడు నీ కొడుక్కిని పాకెట్ మనీ అనిపిస్తామని అడిగాడు వీడు ఈ ఇంటర్వ్యూ చేసేవాడు అంటే అనిపిస్తాం సందర్భాన్ని బట్టి కొడుకు అంటే పదిహేను ఏళ్ళకి కురాలి సందర్భాన్ని బట్టిస్తానంటే వీడు సజెస్ట్ వుడ్ యు గివ్ థౌసండ్ డాలర్స్ అని అడుగుతాడు అంటే నా థౌసండ్ డాలర్స్ ఐ వి ఎవర్ గివ్ why thousand dollars you can afford of course i can afford 1000 1000 or 100000 i can afford but you not my shoe but he will be spoiled chedi potadu kabatti thousand dollars i will maru anpisthau ante i won't give even 10 dollars i give in single dollar bills inga endukante vadu chedi potadu athalo anta sober tarsta vadike enduku వాడు ఆఫీస్కి వెళ్తాడు పెన్సిల్ కొనుక్కున్నందుకు కాలేజీకి వెళ్తే పుస్తకాలు కొనుక్కుందుకు ఓ ఫోర్ ఫైవ్ డాలర్స్ కంటే ఎక్కువ ఉండదు మహా ఇస్తే ఓ టెన్ డాలర్స్ తీసు మ్యాక్సిమం ఐదివైఎస్ పాకెట్ మనీ నథింగ్ మోర్ దెన్ దాట్ అని చెప్పాడు అతను ప్రపంచంలో కల్లా ధనవంతుడు చాలా సోదర్గా ఉంటాడు నాకు ఆయన పేరు కూర్చురావట్లేదు ఆ పేరు కార్లోస్ సిమ్ అతను కార్లోస్ అది మెక్సికన్ ఇది మెక్సికో దేశానికి చాలా సేవ చేశాడు ప్రభుత్వం అతన్ని ఇంటి మీద పెట్టుకుంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తాడు వాళ్ళు స్కీములన్నీ తి చాలా గొప్పవాడు సో వెల్త్ని డిస్ప్లే చేయటం సో కాబట్టి ఈ జీవుడు జీవు అంతటి వెల్దియెస్ట్ మ్యాన్ దగ్గరికి మీరు వెళ్ళి నీవు పూర్ణుడవా అని అడగండి అడిగితే అతను మనస్సు ఎక్కితే కనుక అతనికి ఉంటే దుఃఖాలు అతనుకుంటాయి పరిచ్ఛేదనలు అతను మరి డిస్ప్లే చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి అడగాల కళ ఎందుకని వాడు డిస్ప్లే చేస్తున్నాడు కాబట్టి వాడు హీజ్ పూర్ విన్ అని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది ఎవడైనా మీకు డిస్ప్లే చేస్తున్నాడంటే హీ ఈజ్ ఎ పూర్ మ్యాన్ యూ షో మీ ఐ విల్ షో ఎ పూర్ మ్యాన్ యూ షో మీ ఏ వెల్దీ మ్యాన్ డిస్ప్లేయింగ్ హీస్ వెల్త్ ఐ విల్ షో యూ ఎ పూర్ మ్యాన్ వాడు పూర్వ పెట్టాడు అందుకోసం అవుట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాడు కాబట్టి ఎవడు పూర్ణుడు కాదు జీవుడు పూర్ణుడు కాదు జీవుడు ఎటువంటి వాడైనా పూర్ణుడు కాదు కాబట్టి దీనికోసం మీరు ద్వైత శాస్త్రం దా జీవుడు పూర్ణుడు కాదు అని చెప్పడానికి ద్వైత శాస్త్రం అక్కర్లా ఏ కారణం చేతనైనా జీవునికి పూర్ణత్వం ఉండి అది దాగి ఉంటే శాస్త్రం అవసరం అది శాస్త్రం నేను ఈ అధికరణ వేళ ఫినిష్ చేయాలనుకున్నాను చేస్తాను కాబట్టి ఈ బ్రహ్మ ఈ ఈ ఉపనిషత్తుల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి అవి జీవేన ఉపక్రమ పరమాత్మన ఉపసంహార ఆ వాక్యం చూస్తే జీవుడు అని తెలుస్తూ అంటాడు అంటే జీవుడు ప్రాణ అంటాడు అంటే ఇది జీవుడా లేకపోతే ఇండివిజువల్ యూనివర్సలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకంటే శరీర అంటున్నాడు ప్రాణముదలగా అంటున్నాడు కాబట్టి జీవుడని మీరు అనుకోవచ్చు కానీ ప్రాణ అన్నాడంటే యూనివర్సల్ కాస్మిక్ లైఫ్ దర్ ఇస్ నో ఇండివిజువల్ ప్రాణ కాస్మిక్ అప్పుడే జీవాలెవల్ దాచేసి అప్పుడే పైకి వెళ్తాం సత్య సంకల్ప సత్యకామ అది జీవుడు అది పరబ్రహ్మ జీవేన ఉపక్రమ విశ్వ పరమాత్మన ఉపసంహార అంటే జీవుడితో ప్రారంభించి పరమాత్మతో ఉపసంహారం చేస్తాడు అదే సేమ్ సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ ఉంటుంది పరమాత్మన ఉపసంహార జీవేన ఉపక్రమ జీవేన ఉపసంహార పరమాత్మతో ఉపక్రమం చేస్తాడు బ్రహ్మ విద ఆత్మ సత్యం జ్ఞానం అనంత అని ఉపక్రమం చేస్తాడు చేసి ఆత్మన ఆకాశ ఆకాశం వచ్చిందంటాడు వాయువు వచ్చిందంటాడు వచ్చి వచ్చి వచ్చి వీడు భోజనం చేసి కూర్చున్నాడు అని జీవుడి దగ్గర ఎండ్ అవుతుంది సవా ఏష పురుష విధ ఏవా తస్య పురుష విధతాం వాడి జీవుడు వీడు అయం దక్షిణ పక్ష అయం ఉత్తర పక్ష అయం ఆత్మ అయం అంటే ఇది ఆత్మ దేహం కాబట్టి ఈ విధంగా పరమాత్మతో ఉపక్రమం చేసి జీవుడితో ఉపసంహారం చేస్తాం